స్థాయి ప్రేయర్ మీటింగ్ లోపెనింగ్ ప్రేయర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్పదేవ ఏసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన దయగల తండ్రి నీకే వందనాలు రజ నీకే స్థుతులు స్తోత్రాల నాయన ప్రభాగత ప్రభ మల కాచీకాల నుంచి ప్రభా సజలక్కలు నీకు వందనాలు ప్రభా ఏసీకే స్థూతులు స్తోత్రాలు నాయన ప్రభా అదిగో తండ్రి నీ పాదపేట కూడి ఉన్నాం ప్రభా మా మధ్యలో మీరున్న తండ్రి నికే వందనాలు ప్రభా అయా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి బలపరిచండి ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా ఎక్కడ చూసిన ప్రభా అయా ఒక మంతాల కోలంగా ఉన్న ప్రభా యశు ప్రభా ఎప్పుడు తెలియదు ప్రభా యసు ప్రభా నీకే వందనాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందండి ప్రభా మీరు తండ్రి ప్రతిదిన మా బాక్యం ద్వారా మీరు మమ్మల్ని చేస్తున్నారు ప్రభా మేమందరూ సిద్ధపడి ఉండాలా ప్రభా పరిశుద్ధుడా తండ్రి ఈ ప్రార్థన ప్రభా ఆరంభం వదులుకున్న అంతవరకు ప్రభా లాస్ట్ దాకా ప్రభా మీతోండి మీ ఆత్మ నడిపింపదై చేయండి ప్రభా మీ తండ్రి ఘనత మహిమ పొందుమని ఏసయ పరిశుద్ధని ఆ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సిస్టర్ చంద్రశేఖర్ బ్రదర్ మొన్న మీరు పాట ఇన్కంప్లీట్ ఉంది ప్రభుని శృతించలాగిన శివని గీతంలో నుండి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అన్న పాట గురించి పాడుతున్నాం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో తన నామము గొప్పది శాలేములో తన గూడారముల్ది శాలేములో తన గూడారమున్నది సినులో తన ఆలయమున్నది సియోనులో తన ఆలయమున్నది యుధలో దేవుడు ప్రసితుడు ఇస్రాయేలు తన నామము గొప్పది అక్కడ వింటి అగ్ని బాణములను తాను ఆ కడి గెడముల కాతులను ఆకాడయుధుధములను తాను ఆ కడి వాటిని విర్గొట్టెను దుష్ట మృగములను పర్వతములయందము దృష్టామృగములను పర్వతములయందము కన్నాను నీ తేజోమయుడవు కన్నాను నీ వెతు తేజోమయుడవు యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో తననామము గొప్పది ఇస్రాయేలులో తన హృదయులు దోచుకొనపడి వారు గాడంబుగా నిద్ర నుండి ఉన్నారు పరాక్రమశాలులందరిని వారి బాహుబలమును హారించేను యాకోబుదేవా నీదు గతి పూనకు యాకోబుదేవా నీదు గతి పూనకు రథ సారదుల కష్పములకు నిద్ర కలిగే రథ సారదుల నిద్ర కలిగే యూదాలు దేవుడు ప్రసితుడు ఇస్రాయేలు లో తన నామము గది ఇస్రాయేలు లో తన నామముగపది నీవే భయంకరుడవు దేవ నీవు గోపపడు వేళ నిల్చువాడేవాడు ఆకాశము నుండి తీర్పు వినబడెను నీవు దేశంబులో శ్రమనందువారిని రక్షించి న్యాయము తీర్చను లేచున్నాడు క్షింప న్యాయము తీర్చనులేచునాడు భూమి భయము నుంది ఊర కయుండు భూమి భయమునంది ఊర కయుండు యూదాలో దేవుడు ప్రసిద్దుడు ఇస్రయేలు లో ఇస్రాయలు తన నామము గొప్పది నరుల కోపము నిన్ను సూచించును వారి ఆగ్రహ శేషమును ధరించుకుందువు మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి తన చుట్టూ కానుకలు అధికారులా గర్వ మన చీవేయుడు అధికారులా గర్వ మన చీవేయువాడు భూ ఆయన వీకరుడు భూరాజులకు ఆయన వీకరుడు యూదాలో దేవుడు ప్రసితుడు israielulo tananamu gopadi israielulo tananamu gopadi chalemulo tanagudaramunnadi chalemulo tanagudaramunnadi Zionulo <Sý> thana alayam nadhi Zionulo <Sý> thana anayam nadhi Judahlo <yudá> devudu prasithidu Israelulo thana namamu gappadi haleluya praise the lord praise the lord renuka sister praise the lord రేట్ చేసుకుందాం సూదం తండ్రి సుప్రభావానికి బంధన ఆ రోజు పరిశుధడానికి తండ్రి మహిమగల రాజ్యానికి వంద నాలుగు రాజా ప్రభా నీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా నా రాజ్యానికి వంద నాలుగు రాజా ఈసు ప్రభ ఇదన మార్గైనది ఉంటే స్పష్టంగా నీ వాక్యం ద్వారంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ స్నామ నడుచున్నా తండ్రి కీర్తన గ్రంథము వన్ థర్టీ ఎయిట్ చాప్టర్ వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను దేవతలు ఎదుట నిన్ను కీర్తించావి మహారాజ్ ఏమంటుండో నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచున్నాను అయితే ఇక్కడ దావిద్ మారజ్ ఎట్లా చేస్తుండో దేవునికి కృతజ్ఞతలు పూర్ణ హృదయంతో యథార్థ హృదయంతో ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించమని చెప్తున్నాడు దేవుడు నీ పరిశుద్ధ ఆలయం నమస్కారము చేయుచున్నాను నీ నామం అంతటి కంటే వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్థుతులు నేను చెల్లించుతున్నాను ఇక్కడేమంటుంది నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారము చేయించున్నాను నీ నామం అంతటికీ నీవిచ్చిన వాక్యమును అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యంను ఆయన పరిశుద్ధ ఆలయం తట్టు నమస్కారం చేసి ఆయన నామంని మనము గొప్ప చేయిచున్నాము ఆయన చేసిన కృపా సత్యములను బట్టి ఆయన నామానికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలనని చెప్తున్నాడు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణంలో త్రాను పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నేను మొరపెట్టిన దినం మనం కష్టకాలంలో ఆపత్కాలంలో మనమాయనకు మొరపెడితే దేవుడు మనకు ఉత్తరమిచ్చి మన మన ఆత్మలో మనకు అధైర్యం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనని ధైర్యపరుస్తేది దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి ప్రతి దాంట్లో మనకు ధైర్యపరుస్తాడంట కాబట్టి మనం ఏం చేయాలా పూర్ణ ఆయన పరిశుద్ధ ఆలయం తట్టు మనము చూసి మొరపెడితే దేవుడు కృపను ఆ కృపని బట్టి మనకు మన యొక్క ప్రాబ్లం ని గాని మనం దేని విషయమై ప్రార్థన చేస్తున్నాము దేని విషయమై మనం మొర పెడుతున్నామో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి ప్రతి దాంట్లో మనకు మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడంట మనం కూడా అదే విధంగా ఉండాలంట ఇంకోటి చూసుకొని ఇర్మియా థర్టీ వన్ లా వారి దుఃఖం ప్రతిగా సంతోషం వారిని ఆదరించి ఆదరించేదన్న విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకులను వనులను వృద్ధులను కూడి నాట్యమాందు సంతోషించదరు వారి దుఃఖమునకు అంటే దుఃఖం మనకు దుఃఖము కలిగినప్పుడు అంట దేవుడు మనకు సంతోషం ఇస్తాడంట ఆప ఆదరిస్తాడంట ఎప్పుడు ఆదరిస్తాడు మనము ఆయన ఆయన తట్టు తిరిగి ఆయన కృతజ్ఞత చెల్లించి మన మనసు ఆయన సమర్పించి విశ్వాసం పెట్టి ఆయన ఆయన దగ్గర మొరు దేవుడు మన దుఃఖానికి బదులు సంతోషంగా ఇచ్చి మనల్ని ఆదరిస్తాడంట మన విచారాన్ని కొట్టి వేస్తాడంట మనకు ఆనందము కూడా కలుగజేస్తాడంట ఆనందము కలుగజేసి మనం దేవుడిచ్చిన ఆ యొక్క సంతోషాన్ని మనము నాట్యంతో ప్రతి ప్రతి ఒక్కరికి మనం సాక్ష్యంగా దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లించుకుంటూ మనం ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటామంట మొదటి జోహన్ ఐదు మొదటి జోహన్ మనం ఏమి అడిగినో ఆయన మన మన మనవి ఆలకించినని మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకో వేడుకొన్నవి మనకు కలిగినవన్నీ ఎరుగుదుము కలిగినవని ఎరుగుదుము మనం ఏమి ఆయన మనకు మనవి ఆలకిస్తాడంట మనం ఏ ఏ ఇంత బాధలున్నా ఏది ఉన్నా కూడా మనము ఆయన దగ్గర మొరపెడితే దేవుడు మన మొరను ఆలకిస్తాడంట మనం ఆయన వేడుకున్నప్పుడంతా మన మొరకు ఆయన దేవుడు జవాబిస్తాడంట ఇర్మియా గ్రంథం పదిహేడుల ఏడు యోహోన్ నమ్ముకున్నవాడు ధన్యుడు యోహోవానికి ఆశ్రయంగా ఉండును మనం ఏసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనం ధన్యులము ఇంకా వేరే అన్యులు నమ్ముకోలే కాబట్టి వాళ్ళకు అనేక రకాల బాధలు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం ఆయనను నమ్ముకున్నాం కాబట్టి మనం ధన్యులము ఆయన్నే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట ధాన్యలు ఆరుల ఇరవై రెండు ఇరవై నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను నంపి నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గనక కాను కదా అనను అయితే ఇక్కడ ధాన్య ధాన్యల గురించి అందరికి తెలుసు అయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనక ఇక్కడ ధాన్యలు అంటున్నాను రాజా తోట అంటున్నాం నేను నా దేవునికి నిర్దోషిగా కనబడుతుంది గనక ఆయన తన దూత సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను అయితే మనం మనం ఎట్లుండాలా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలా నిర్దోషిగా కనబడాలా మరి నిర్దోషిగా కనబడితే దేవుడు ఏం చేశాడంట మనకి ఎటువంటి ఆపద కూడా ఏది మనకు హాని చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడంట దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది కాబట్టి మనం మనం ఎట్లుండాలంట దేవుని దృష్టిలో యథార్థంగా యథార్థంగా ఉండాలా నిర్దోషంగా ఉండాలా హృదయపూర్వకంగా దేవుని దేవునికి మన యొక్క మనసును అర్పిస్తే దేవుడు ఏం చేశాడంట మనకు ఏ హాని కాకుండా ప్రతి ఆపదల నుంచి కష్టం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడంట ఇరవై మూడులే ముందే రాజు రాజు ఇంధన గురించి అతి సంతోష భరితుడై ధాన్యలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోళ్ళు ధాన్యలు బయటికి తీసిరి అతడు తన దేవుణ్ణి ఎంతో భక్తి గలవాడైనందున అతనికి కలగలేదు రాజు ఏం చేసిడంట రాజు ఒక అన్యుడు కాబట్టి ఆయన ఏం చాలా సంతోషభరితుడైంది దేవ్ ఆయనకు దేవుని మీద నమ్మకం ఉండి దేవుని మీద ఆ ధాన్యాలకు చేసిన గొప్ప కార్యం ని బట్టి రాజు చాలా సంతోషభరుతుడై ధాన్యాల్ని తీసి ధాన్యల్ని అక్కడ రాజుగా ఇంకా అనేక ఆయనకు పనిలో అప్పగించి ఆయన గొప్పగా చేసేడు దేవుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలా ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడితే దేవుడు ప్రతి దాంట్లో నుంచి మనకు విడుదలిస్తాడు రోమ అధ్యాయము ఐదుల రోమా అధ్యాయము ఐ ఐదు రోమియలకు రాసిన పత్రిక ఐదు ఐదుల ఐదు ఆరు ఎనిమిది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనం దేవుని ఎంత నమ్మిక ఉంచినాం సిరి ఆయన నిరీక్ష నిరీక్షణ ఉంచున్నాం కాబట్టి దేవుడు మనల్ని సిగ్గుపరచనియాడంట దీని విషయంలో నేను చిన్న సాక్ష్యం చెప్తా మా మరదలు మ్యారేజ్ కోసము చాలా కష్టపడ్డం చాలా స్కైప్ దీంట్లో స్కైప్ లో ఉన్న అందరికి చాలా మటుకు మా మరదల గురించి తెలుసు లాస్ట్ టైమే ఆమె పెళ్లి చేసుకోను అన్నది పెళ్లి చేసుకోనన్నది అంటే వాళ్ళ అమ్మ చాలా సీరియస్గా ఉండే అందరం ప్రార్థన చేసినాము ప్రార్థన చేసి అన్న చంద్రశేఖర్ బ్రదర్ కూడా ప్రార్థన చేసిండు అయితే అన్న ప్రార్థన చేసిన తర్వాతనే ఆమె కొంచెం అంటే ఆత్మ ఆమె ఆత్మ చాలా కొట్టుకున్నది అనమాట ప్రాణం పోవడానికి అన్న ప్రార్థన చేసిన వెంటనే ఆమెకు ప్రాణము ఇడిచిందనమాట అయితే అన్న ధైర్యం చెప్పిండ మా మరదలకు మీ అమ్మ టైం వచ్చింది మీ అమ్మ వెళ్ళిపోయింది నువ్వు మ్యారేజ్ చేసుకో అంటే ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే అన్ని రాళ్ళ మారలే ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే ఆహా మేము కూడా చెప్పినాం అన్న చెప్పింది కరెక్టే కదా అని అయితే ఆమె ఏమన్నది తెలుసా నువ్వు అన్న ఇట్లా చెప్పిండు ఏసుప్రభు గెలుస్తాడా నేను గెలుస్తానా చూస్తా అని చెప్పి ఎన్ని రోజుల వరకు ఆమె పెళ్లి చేసుకోలే పెళ్లి చేసుకోనుకుంటా వచ్చిన వాళ్ళంతా వద్దు వద్దు వద్దు అని ఎంగేజ్మెంట్ అయ్యి కూడా క్యాన్సల్ అయిపోయింది వద్దు వద్దు అని చాలా సార్లు చేసింది కానీ మనం మనం ఏం చేసామంటే ఇక నిరీక్షణ కలిగే ఆమె గురించి బాగా ప్రార్థన చేసినాం దేవుడు ఎట్లన్నా సిగ్గుపరచాడు దేవుడు ఎట్లన్నా కార్యం చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తే లాస్ట్ కు పెళ్లి మ్యారేజ్ కొప్పుకుంది మ్యారేజ్ కొప్పుకున్న తర్వాత ఆ మ్యారేజ్ చేసుకునే అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్నాడు ఇలా ఆచార ఆయన పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాడు పెళ్లి అంత అంత దేవుడు మంచి కార్యం చేసిండు మంచిగా అంత అయింది పెళ్లి మొత్తం డిసైడ్ అయిపోయింది పెళ్లి పెళ్లి గురించి డిసైడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏం చేసింది వీళ్ళు అన్నదాములు ఏదో ఒక చిన్న గొడవ చేసుకున్నట్టున్నారు మీ ఇద్దరు గొడవ చేసుకుంటారు నాకు పెళ్లి వద్దని ఇక వీళ్ళకు ఫోన్ చేసి చెప్తుంది మనోజ్ బ్రదర్ నేను పెళ్లి చేసుకోను క్యాన్సిల్ చేసి ఎవరెవరికి అందరికి చెప్పేసి వచ్చాడు రెండు రోజులైతే పెళ్లి అనగా అందరికి చెప్పేసి వచ్చిండు చెప్పేసేసిన ఫోన్ చేసి చెప్తుంది పెళ్లి క్యాన్సిల్ చేసి నేను పెళ్లి చేసుకోనని చెప్పి ఇక మన దగ్గర బాగా ఎందుకు అట్లా ఇట్లా అంటే ఇక మళ్ళా నేను అన్నకు ఫోన్ చేసిన అన్న ఇట్లా అన్న అంటే ఏం కాదు సిస్టర్ ప్రే చేసాం సైతం పనిచేస్తుందని చెప్పి ఇక అన్న ప్రార్థన చేసింది ప్రార్థన చేసినాక ఇక మళ్ళా ఆ అమ్మాయి ఇక కొంచెం బతిమలాండి అనుకో పెళ్లి క్యాన్సిల్ అయిపోతే కష్టం అవుతుంది కదా ఇంతకు ఒకటి క్యాన్సిల్ అయింది మళ్ళా క్యాన్సిల్ అయితే కష్టం అవుతుంది కదా అని బాగా ప్రార్థన చేసింది అందరి ప్రార్థన చేసింది స్కైప్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రార్థం చేసి అన్న ప్రార్థం చేసింది ప్రార్థం చేసిన తర్వాత అప్పుడు చరే అన్నది చరే అని సరే పెళ్లి చేసుకుంటాను అప్పుడు పెళ్లి చేసుకొని రెడీ అయింది పెళ్లి అంతా అయిపోయిన తర్వాత సైతాన్ ఎంత పనిచేసింది అంటే మమ్మల్ని బ్రతకనియలే సైతాన్ ప్రతి అడుగు అడుగున్నా మాకు యుద్ధమే వచ్చింది ప్రతి రోజు యుద్ధమే ప్రతి అడుగు అడుగున మాకు యుద్ధమే పోదామంటే నాకు హెల్త్ మంచిగా బాగా బలహీన అయినా కూడా దేవుడు ఏమంటాడు బలహీనతలు ఏందో నా యొక్క శక్తి పరిపూర్ణమగనంటాయి అదే వాక్యాలు ఎప్పుడన్నా నాకు అట్లా అనిపించినప్పుడు నేను అదే వాక్యాలు పెట్టే అనుకుంటా మనసలా కూర్చొని ప్రార్థన చేసే శక్తి ఓపిక కూడా నాకు ఉండదు ప్రభా బలహీనతలు ఎందు శక్తి పరిపూర్ణమగున అంటున్నావు తండ్రిని ఆ యొక్క శక్తి చేత నింపు ప్రభ నేను చేయలేని ప్రభా నేను నడవలేని నేను పోలేని ప్రభ బాగా మనుషుల్నే ప్రార్థన చేసుకుంటాం మస్తు దుఃఖంతో రోజు పోయి వచ్చేదాన్ని అట్లా దేవుడు కార్యం చేశుండు పెళ్లి అయిపోయిన తర్వాత లాస్ట్ల పెళ్ళంతా మంచిగా అయింది లాస్ట్ల ఏడు గంటలకు మా మర్ది కూతురు ఎక్కడో వెళ్ళిపోయింది చిన్న పాప ఆమె ఒక సిక్స్ సెవెన్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లోపల ఉంటది ఏడు గంటలకు వెళ్ళిపోయింది అసలు ఆమె ఉన్నదా లేదా కూడా ఎవరు పట్టించుకోలేదు ఉన్నదేమో హాల్లో మ్యారేజ్ అయిపోయింది అందరూ ఇంటికి వచ్చేసిండ్రు లాస్ట్ లా పది గంటలకు ఆమె గురించి గుర్తుకు వస్తుంది చిన్నది లేదని లేదంటలకు ఆ పెళ్లిది ఎక్కువ కానీ అంతా ఏడ్ చేసి పరిగెత్తుకొని పరిగెత్తుకొని పోయి అన్ని జాల చూసేసి వస్తలకి ఇక నేను గబగబ పోతా ఉంటే ఇక నాకు నాకు సైతాన్ని పనిచేసింది నువ్వు చేసింది కింద పడిపోయినా కింద పడిపోయి మొత్తం అన్ని దెబ్బలు మొత్తం శరమ ఒకమంతా దెబ్బలు అయిండే ఇక ఆప చాలా ఎంత కష్టం అంటే అంత కష్టం మీద ఆ అమ్మాయి పెళ్లి జరిగింది కానీ ఆయన కూడా దేవుడు ఏం చేసిడు మనల్ని మనల్ని సిగ్గుపరిచనీయడు ఈ సాక్ష్యం ధార అంటున్నా దేవుడు మనల్ని సిగ్గుపరిచనీయడు మనం ఆయనే ఎందుకు ఉన్నాం కాబట్టి ఆయన మీద నిరీక్ష ఉన్నది కాబట్టి ఆయన ఆయన ఆయన దగ్గర మనం మొత్తం ఆనుకొని విశ్వాసం తోటి ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని సిగ్గుపరచడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి అంత ప్రాబ్లం ఉన్నా కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా దేవుడు మనకిచ్చిన కృప ద్వారా మనం ఏం చేసినాం ప్రతి దాంట్లో నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి దేవుడు మనల్ని బయటికి సిగ్గుపరచకుండా మనల్ని తలగా నిలబెట్టి ప్రతి దేవుడు మనకన్నీ మేలు చేస్తుండు అయితే ఇక్కడ ఎనిమిదవ అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపో దేవుడు తన యొక్క ప్రేమ మనలో వెల్లడి ఎందుకంటే మనం పాపలమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయిండు కాబట్టి మన మన మీద ప్రేమను వెల్లడిపరిచి మనల్ని ప్రతి బంధకాల నుంచి తెంచివేసి మనల్ని పరిపూర్ణలుగా చేసి పరిశుద్ధులుగా చేసి మనల్ని విశ్వాస విశ్వాసులుగా చేసి ఏ పనైనా విశ్వాసంతో యథార్థ హృదయం తోటి నిరీక్షణ ఆయన ఆయన దగ్గర మొరపెడుతున్నాం కాబట్టి తప్పకుండా దేవుడు మన మొరకు జవాబు ఇస్తాడు గలతిలు రాసిన గ్రంథము ఆరుల తొమ్మిది గలతియల్ మనము మేలు చేయటేందు విసుక యుందము మనము అలయక మేలు చేసి తిమే అని తగిన కాలమందు పంట కోతము అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనము మేలు చేయటందు విసుక యుందము అంటే మేలు అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి అయితే ఆ మేలు చేసే విషయంలో మనం విసుక ఉంటే మనము మేలు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలమందు మనం చేసిన మేలు దానికి రెండంతల మేలు మనకు దేవుడు ఇస్తాడు కాబట్టి మనమందరము అట్లా దేవు దేవుని విషయంలో దేవుని కృపను బట్టి మేలు చేస్తు విసుక మేలు చేస్తూ ప్రతి విషయంలో విసుక మేలు చేస్తుంటే దేవుడు రెండంతల దీవన మనకు ఇస్తాడంట కీర్తన గ్రంథము వన్ వన్ నీ వాక్యము నన్ను బ్రతికించి నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని దేవుని యొక్క వాక్యము మనల్ని బతికిస్తుందంట కాబట్టి మన బాధ ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అయితే దేవుని యొక్క వాక్యము మనల్ని మనం మనం మనం వాక్యాన్ని ధ్యానించుతూ ప్రార్థనలు గడుపుతూ ఆయన సన్నిధిలో మొరుపెడుతూ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కుడికి కానీ ఎడమ కానీ మనం తిరుగుకుంటా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని బ్రతికిస్తాడు బ్రతికిస్తాడు మరి బాధల్లో అటువంటి బాధ ఉన్నా కూడా మనకి ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం వచ్చినా కూడా మనం ఆయన సన్నిధిలో కూర్చొని మనము వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట మనకు నెమ్మది కలగజేస్తాడంట ఇంకోటి ఇర్మ్యా గ్రంథం ముప్పై రెండుల ఇరవై ఏడు నేను యహోవాను సర్వశరీలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందునా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు దేవుడు సర్వశరీరులకు దేవుడు సర్వశరీరులకు ఆయన దేవుడు మనంద ఈ భూలోకంలో ప్రతి వ్యక్తికి యేసుప్రభే దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందున అంటే దేవునికి అసాధ్యమైన కార్యము ఏదే లేదు మా మర్దలది మ్యారేజ్ కాదనుకున్నాం ఇక మొండిది ఆమె పెళ్లి చేసుకోదు అని అనుకున్నాం కానీ దేవునికి సాధ్యం దేవుని పేరు అక్కడ నిలబడ్డది నేను గెలుస్తానా ఏసుప్రభు గెలుస్తాడా నేను చూస్తా కానీ ఎవరు గెలిచాను మహోన్నతుడైన గొప్ప దేవుడు ఏసుప్రభు గెలిచాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సవాల్ విసిరింది నేను చాలా మొండేళ్ళు చాలా అంటే చాలా మొండళ్ళు వినరు చెప్పి ఎట్లా అంటే అట్లా అట్లనే చేస్తారు వాళ్ళు కానీ ఇక్కడ దేవుడు ఏమంటు నేను అందరికీ దేవుడని కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందినా అంటే అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మా మరదలు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది దేవుడు అక్కడ కార్యం జరిగించ దేవుడు అక్కడ దిగిండు మేము ఎవరికి పోయి చెప్పుకునే ఆ కూడా లేకుండే ఆమె సడన్ గా అట్లా అంటలకు ఫోన్లు చేసి చెప్తే ప్రతి ఒక్కరు వచ్చిండ్రు ఎవరు రాకుండా లేదు ప్రతి ఒక్కరు వచ్చి ఆమె దీవించిపోయినరు కాబట్టి ఆమె మారాలని అ మీరు చేయండి మొత్తం ఆ కుటుంబం మొత్తం మారాలా అయితే ఇక్కడ దేవుడు ఏం చేసిండు దేవుడు అంటుండు నాకు అసాధ్యమైనది ఏది లేదు అంటుండు సామెతల గ్రంథం ఎనిమిదల ఇరవై ఒకటి నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును మనం ఎవరిని ప్రేమిస్తున్నాము గొప్ప దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఏ సుప్రభుని ప్రేమిస్తున్నాం ఆయననే ఆస్తికర్త ఆయన ఆస్తికర్త కాబట్టి మనకి ఏ కొద్దువలు ఉండయి మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు మన నిధులను నింపుతాడు కాబట్టి మనం ఆయనని పూర్ణ మనసుతోని పూర్ణ హృదయంతోని మనం ఆయనను ప్రేమిస్తే దేవుడు మన కావలసిన అన్ని ఇస్తాడంట రోమియో రాసిన గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదమూడు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు కానీ అనుసరించి ప్రవర్తించి వారే నీతి మంతులుగా ఎంచబడదురు ఇక్కడేమంటుండు పావులు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచు ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం మనం వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం దేవుని దృష్టికి నీతిమంతులుగా వింటూనే ఉంటే మనం నీతిమంతులుగా కామంట ధర్మశాస్త్రంను అనుసరించి ప్రేమించి వారే నీతిమంతులుగా దేవుని వాక్యం విని దేవుడు పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కాదు ఈ లోకంలో మనుషులన్నా పక్షపాతంతో ఉంటారు కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాడు దేవుడు అందరినీ పేదవాళ్ళని రోగులను ప్రతి ఒక్కరిని ఈ వారిని కూడా దేవుడు దగ్గర తీసుకొని వాళ్ళని పైకి లేడు మనం మనం కూడా అట్లనే ఉండాల దేవుడు దేవుడు ఎట్లున్నాడో దేవుడు దేవుడు ధర్మశాస్త్రం మనం వింటున్నాం కానీ దాని ప్రకారంగా మనం ప్రవర్తించాం కాబట్టి మనం మనం ఈ విధంగా మనం దేవుని వాక్య అనుసారంగా నడుచుకుంటుంటే దేవుడు మన జీవితంలో ఎదుటే వారికి బోధించి నీవు నీకు నీవి బోధించుకునవా అంటే మనము కొన్నిసార్లు ఏమైతేది ఎంత ఇది ఉన్నా కూడా మనము వేరే వాళ్ళకు చెప్తాము మనకు మనం అది సరి చేసుకోము నేను ఒకసారి ఒకసారి నేను ఇట్లనే చిన్నగున్నప్పుడు వేరేళ్ళు మాట్లాడుతుంటే విన్నాను ను ఏమి చెప్తున్నావో నేను చెప్పేది నువ్వు విను కానీ నేను చేసేది నువ్వు చెయ్యక కొన్నిసార్లు ఒక లెక్చర్ కాలేజీలో ఒక లెక్చర్ చెప్తుంటే విన్నాను అయితే మనం మనం బోధిస్తాము కొన్నిసార్లు మనం అది పాటించము కని బోధించినప్పుడు మనం ఏది బోధించినామో మనం కూడా అది పాటించాల అని ఇక్కడ ఎదుటి వారిని బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా అని కాబట్టి ఎదుటి వారికి మనము ఏం బోధిస్తున్నామో ఒక్కొక్కసారి మనం మనది మనం కూడా సరి చేసుకొని నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అలానే ట్వంటీ ఫోర్ వ్రాయబడినది ప్రకారంగా మిమును బట్టి కదా దేవుని నామం అన్ని జనుల మనం మనము అన్ని జనుల మధ్య ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల అన్ని జనులు ఉన్నాం కాబట్టి అన్ని జనుల మధ్య మనం సాక్షిగా ఉండాల సాక్షిగా ఉండాల దేవుని యొక్క సాక్ష్యం మనలో మనలో కనుపరుచుకోవాల వాళ్ళ దగ్గర కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల మనం దేవుని బిడ్డలమని ఎట్లా చేసినా నడుస్తే అన్నట్టు కాదు మనము కానీ అది మనము కొంచెం అట్లా ఇట్లా తప్పిపోయినా కూడా మొత్తం ప్రచారం అయిపోతుంది అట్లా కాకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటా దేవుని కృపని బట్టి మనము ఆయన వాక్యానుసారంగా ఉండి మనం జీవిస్తే దేవుడు మనకు మెండైన దీవన్లు కుమ్మరిస్తాడంట దేవుడి చిన్న వాక్యం దీవించు కాదు ప్రే सूद त सुप्रभा के बंद नज पशुद्री वाक्यम साक्ष्य ప్రభా నువ్వు ఘనపరిచ ఘనపరిచింది ప్రభాన్ని నామము ప్రభా మేము వాక్యానుసారంగా జీవించటకు నువ్వు సహాయం చేయండి ప్రభానికి విరుద్ధంగా మేము ఏదైనా పాపములు చేసినంత ఒకసారి మమ్మల్ని సరి చేసి ప్రభాన్ని బిడలము తండ్రి నా ప్రభానికే వందనాలు ఏసు ప్రభా లేవనెత్తి ప్రతి విషయంలో మా జీవితంలోనూ అద్భుత ఆశ్చర్యకారాలు అందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి మా యొక్క ప్రతి పాపాన్ని క్షమించి మమ్మల్ని రాకడుగురు సిద్ధపరిచమని ఏసునాం నడుచున్నాన్ తండ్రి ఆ మీన్ సిస్టర్ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారా అక్క చేస్తాను అక్క స్తోత్రం అయినా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తిమంతుడా జీవంగల తండ్రి నీకు వందన స్తోత్రం నైనా ఈ రాత్రి కళ్ళందు వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభ మమ్మల్ని బలపరిచినారు తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి నీకు వందనాలు ప్రభా నీకు అసాధ్యం ఏది లేది నీ కృపలనైనా ప్రతి ఒక్క సాక్షిగా నిలబెడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఆయన ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక సర్వాధికారైన తండ్రి నీకు వందనాలు వేసు ప్రభ మేము బోధించేటట్టు కాదు ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించి దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభావ తండ్రి నీకు వందనాలు స్తోత్రంలోనైనా తండ్రి నీకు వందనాలు వాకించటం మారు ఎంతగానో మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకు వందనాలనైనా తండ్రి మా తప్పులుంటే క్షమించాడే ఆయన ఇంకా మేము పరిశుద్ధపరచబడాలా దేవా వాక్యాంతరంగా జీవించి లోబడాలా ప్రభా తండ్రి వందనాలు తండ్రి నీకు స్తోత్రంలోనైనా ఏసుప్రభా నీకు వంద తోడే నడిపించే విజయం చేసే తండ్రి తండ్రిని రాకడాక పరిశుద్ధంగా జీవించాలా దేవా ఏసూ మీరు పరిశుద్ధంగా ఉండడం దేవుడో ప్రభావ మమ్మల్ని కూడా పరిశుద్ధపరచండి తండ్రి ఏ విధంగా మేము పరిశుద్ధంగా ఉండా అని తిన యేసుప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఇంకా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేవా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం సర్వాధికారి నీకు వందనాలైనా మాలా ఎటువంటి ఏ పాపం ఉన్నా తొలగించండి దేవా వాక్యం చేత మేము శుద్ధీకరింపబడాలా దేవాన్ని సన్నిధి మేము గడపాలా ప్రభా నీ పాదపీడ దగ్గరికి మేము రావాలా సంపూర్ణమైన జీవితం మాక్కలు గేయండి తమంది వాక్యం చేత మమ్మల్ని ఇంకా పరిశుద్ధపరచండి తండ్రి యశు ప్రభానికి వందనాలైన గుణమైన సంగతులు మరి మా చేత మీరు మాతో మాట్లాడండి మేము ఏ విధంగా జీవించాలో మీరు చూపించండి తండ్రి యేసుప్రభ ప్రతి ఒక్క ఆత్మ నీ సందికే చేరాల ప్రభ తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ శరీరంలోన ప్రతి ఒక్క అలవాటు నుంచి విడుదల దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ ఏసుప్రభ నీకు సమర్పణమైన జీవితం కలగచ్చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్న దేవా నీ రాకడా తితరులో ఉంది కనుక ప్రభ మేము సిద్ధపడాలి అనేక సిద్ధంగా తయారు చేయాలా దేవా మళ్ళీ లోపం లేకుండా సహాయపడండి ఇంకా పరిశుద్ధంగా శక్తి మాకు దయచేయండి మరి కుటుంబీయులు ఏసుప్రభ ఇంకా మారలేదు ప్రభ వాళ్ళు సంపూర్ణంగా మీరు మార్చుకోండి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏసు ప్రభానికి వందనలు స్తోత్రం చెల్లిస్తాం వాళ్ళకున్న శోధన ఆటంకాలను గర్తించండి చీక శక్తులు గర్దించండి ప్రతి పొందిని సన్నిధికి రావాలా తండ్రి వాళ్ళకు బోధించాలా ప్రభ మేము ఏ విధంగా బోధించాలో మాకు నేర్పించండి దేవాన్ని సన్నిధి తీసుకొని రావాలో ప్రభావ ఏ విధంగా తీసుకొని రావాలో మాకు నేర్పించండి తండ్రి మరి కఠినేమన్నా సైతాన్ని కూరాల ప్రభ ఏసు వంగని మొక్కాలు వంగల ఏసుప్రభ నిసందికి రావాలా సుచించ నాలుక ఏసుప్రభ సుఖించబడాలా ని నిసందికి రావాలా ప్రభ మీరు సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్క ఆత్మను దేవా బంధకాల కట్టను విరగొట్టండి ఈ సంధికి తీసుకొని రండి నాయన సంపూర్ణంగా ఏసుప్రభ నీ సంధికి రావాలా సత్యాన్ని ప్రకటించబిడ్డగా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిసిన ఇంతవరకు వాఖ్యించతా మాతో మాట్లాడినారు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని యేసుప్రభ తోడే నడిపించే విజయమిస్తున్న దేవా క్షేమంగా ఆరోగ్యం కలగ దేవా అందుని నీకు వందనే ధన్యత మాకు ఇచ్చిన నీకు వందనాలు ఈ ధన్యత లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభ చీక శక్తులు గడుపుతున్నారు నాయన వాళ్ళకు వాళ్ళ కొరకి లోకానికి వచ్చినో వాళ్ళ కొరకు రక్తం కార్చును ప్రభ వాళ్ళకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళు ఈ ధన్యత కలగచ్చేయండి తండ్రి యేసుప్రభ పతక బిడకు తోడే నడిపించి విజయానికి దయచేయండి తండ్రి నీకు వందనాలు ఏసుప్రభ పాతపీట దగ్గర మరి అంశాల కోసం ప్రార్థిస్తున్నానైనా మరి కుటుంబాలకు విజ్ఞాపన ప్రార్థన కోసం ఏసు ప్రభ ప్రార్థిస్తున్నాం నాయనా ఏసు ప్రభ పతక కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి మరి సుతీ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా మరి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి తండ్రి మరి ఆళ్ళు కరిగిపోవాలాదేవా ఏ సర్జరీ జరగకుండా ప్రభు ఆ పిడను ముట్టండి తాకండి స్వస్థపరిచండి మంచి ఆర్గం స్వస్థత దయచేయండి కుటుంబంతో రక్షణ మార్గం నడిపింపబడాల దేవా మీరు అక్కడక్క సిద్ధపడాల దిద్ది అను బాబుని విషయంలో దేవా మరి ఎక్కువ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి మరి సర్జరీ జరగానికి వీలే లేదు నైనా ప్రభ నీకు వంద నాలుగు స్తోత్రం సేవల బలంగా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకొని రాకడ కష్టపర్చుకోండి తండ్రి లక్ష్మమ్మను ముట్టండి తాకండి శ్సపరచండి దేవా గర్భ గడ్డల నుంచి విడుదల దేయండి మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ నుంచి విడుదల పొందాలా ప్రభావ మరి ఆపరేషన్ కాకుండా ముట్టండి అయినా శ్సపరచండి కుటుంబం అంతా సందికి నడిపింపబడాలా దేవాత కొనండినయన ప్రేమ కూడా ముట్టడి తాకండి నాయన మరి గొంతు గడ్డల నుంచి విడుదల దయచేయండి దేవా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేండి దేవ కుటుంబంతో రక్షింపబడాలా తండ్రి నీకు వందనాలనైనా ఆ బిడ్డకు తోడే నడిపించి విజయానికి దయచేయండి బంధకాల కట్టలు విరగొట్టండి తండ్రి ఆ తోడే నడిపించి డాక్టర్ జ్ఞానం ఇచ్చి యేసు ప్రభావాలంతటి సందికి నడిపింపబడాలా ప్రభావ మీరే సహాయం చేయండి అభిజ్ఞ పాపన్ మూడ ముట్టడి యేసు ప్రభ ఫిడుస్ నుంచి విడుదల పొందాలా నరాల బనిహిత మీరు కొట్టి తండ్రి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేండి దేవ కుటుంబంతో రక్షింపబడాలా ప్రభావ మీరే సహాయం చేయండి కుటుంబంతో సేవ చేయాలా బలమైన పాత్రగా వాడబడాలా సుందర బ్రదర్ కూడా ముట్టడి తాకండి లేబర్ సంస్థ బాధపడుతుండనైనా చెడు వ్యసనాల నుంచి విడదై చేయండి దేవా అప్పుడు సంపూర్ణంగా నీకు సమర్పణ జీతం కలగచ్చేయండి కుటుంబకున్న బంధకాల ఖర్చును విరగొట్టండి ఆయన ఆవిడ ఏసుప్రభ మీ సేవకే నడిపింపబడాలా దేవ నడిపించండి ఆ కుటుంబకున్న బంధకాల ఖర్చును విరగొట్టని ఆయన ఏసుప్రభ మీ సంధికి వచ్చింది సహాయం చేయండి తండ్రి అవిడ చేసే ప్రతి ఒక్క పనిని జీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని పోషించే జ్ఞానం అప్పడకు దయచేయండి రేణుకష్టం కూడా ముట్టడి తాకండి దేవా ఆకలి అరుగుదల దయచేయండి సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి కుటుంబకున్న బంధకాల కట్టను దేవా సేవల బహుబలంగా మీరు వాడుకోండి తోడ నడిపించే విజయాన్ని దయచేసి ఆ కుటుంబంతో స్థిరపరచబడు కానీ సన్నిధిలో ఆ కుటుంబ చూడాగ్ని కంచ పెట్టింది పరులకు దుత్తలు కాపు ఉండడు కాక మరణంగా కొట్టి వేసిన దేవా మీకు వందన స్తోత్రం తెలుస్తున్నాం ఆ బిడ్డ ఏసుప్రభ సేవకే ముందుకు నడిపింపబడాలా ప్రభ దేశంలో ముట్టాడి తాకండినయన ఆ బిడకేస జరగకుండా ప్రభ యేసుప్రభ బిడకు తోడే నడిపించి విజయాన్ని బిద్దయించండి ప్రతి ఒక్క నడిపించండి దేవా మీరు నడిపించండిని ఆయన ఆ బిడ్డ ఎంతోగానో బలహీనం ఉన్నది ప్రభావ ఈ వాక్య చెత ఆ బిడ్డతో మీరు దర్శించి మీరు మాట్లాడండి బలపరచండి తండ్రి ఇష్టయానికి వందనాల ప్రభావ ఎక్కడైతే గడ్డలు సైతనత కూలాల ప్రభా ఆ గడ్డ నుంచి బిడ్డల పొందాలా మరి మూడు రోజులు పాస ప్రాధాన్యత చెప్పినారంట ప్రభావ ఆ బిడకు తోడే నడిపించి విజయం ఇస్తున్న నీకు వందనాలు దేవా ఆ బిడ సమస్య మీద విజయం పొందాలా ప్రభా నీ వాక్యం ఆ బిడ విజయం పొందాలా మీరే సహాయం చేయండి దేవా అలా భర్త మారాలా ప్రభా తాగుబుత్త దయ్యమంతా కాలిపోవాలా చీక చిత్ర కాల్చివేయండి తండ్రి నీకు వందన ఇద్దరు బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మంచి చదువుకోవాలి ఉన్నత స్థాయి నిలబడాల ప్రభావ మీరే సహాయం చేరు ఆ కుటుంబాన్ని పోషించి రక్షించుకొని రాకడాకే సిద్ధపరచుకోండి తండ్రి సరితస్ను కూడా ముట్టడి తాకండి దేవా అప్పుడే ధైర్యం దయచేయండి పిల్లలకు మంచి చదువుకునే జ్ఞానం దయించేయండి దేవా అన్యలో ప్రభావ వాళ్ళ పట్ల కృప చూపించండి సంధికి నడిపించండి దేవా లక్కి చిన్న పాపను కూడా ముట్టాడు తాకండి బోన్ క్యా ఏసు మరి కాళ్ళ దగ్గర ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ గర్జిస్తున్నాం ఆయన చిక్ చేతులు గదింపబడాలా ప్రభా మీరే సహాయం చేయండి ఆ బిడకు మంచి భవిష్యత్తు ఇవ్వండిదేవా మంచి చదువుకోవాలా చిన్న బిడ్డ కనుక ప్రభా ఆవిడకు నడిపించి ఆ కుటుంబం అంతా బలపరిచి సంధికి శివదాసు బ్రదర్ కూడా ముట్టాడి తాకండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా ఆవిడ చుట్టూ అగ్ని పెట్టండి ఎవన అసుడు ప్రభా ఎవన బాణంగాన్ని సంధిలో వాడబడను కాక మీరే సహాయం చేయండిదేవా మీరు ఏర్పరచుకునే బిడ్డలు ప్రభావ నీ రక్తం నెసు ప్రభా సొత్తు ప్రభా ఆ బిడ్డలంతా మీరే తోడని నడిపించి విజయాన్ని దయచేయండి అన్ని చిన్న పాపను కూడా ముట్టండి తాకండి నాయన హాష్య గురించి బిడ్డ దయచేయండి అయ్యా తల్లిదండ్రులు చేసిన తప్పులు పాపను శ్రమించండి ఆయన చిన్న బిడ్డ ప్రభావ కనికరం చూపించండి ఆయన మీరు గొప్ప విజయాన్ని మీరు దయచేయండి దేవాన్ని సంధికి నడిపించాడు ఆ కుటుంబాన్ని యేసు ప్రభావాన్ని రక్తం తక్కువండి ఆయన ఆ కుటుంబం చోటు అగ్ని కంచనా పెట్టి సైతాన్ని రాజ కులాల ఆ కుటుంబం అంతా విడుదల పొందాలా దేవా అసాధి నడిపించండి నాగేశ్వరరావు బ్రదర్ కూడా ముట్టండి తాకండి నాయనా లంగ్స్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ విడుదల పొందాలా మూత్రపిండాలు కూడా స్వచ్ఛత పొందాలా ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి యేసు ప్రభ కుటుంబంతో సేవలో బలంగా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకొని మీరు ఆకడకి పరచుకోండి తండ్రి యేసు ప్రభ కూడా ముట్టండి తాకండి దేవా బిడకు మంచి జాబుందని గ్రహించండి తండ్రి మీరు సహాయం చేసే దేవుడు ప్రభ ఏసు ప్రభ బిడ్డ సేవలో బహుబలంగా మీరు వాడుకొని గొప్పగా సాక్షి పెరిగా నిలబడాలా బ్రదర్ పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి దేవా గొప్ప విజయాన్ని మీరు దయచండి ఆ బిడ్డకు తోడండి తాకండి మీ పరలో ఒక దిగును కాకనైనా కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించా కుటుంబాన్ని పోషించండి అని ఆయన భార్య పిల్లలు కూడా దీవించి ఆశించు సేవలో యేసుప్రభ బలంగా మీరు వాడుకొని సాక్షి నిలబెట్టండి దేవా పిల్లలు కూడా తోడే యేసుప్రభ మీరు రాకడాక కుటుంబం అంతా మీరే సహాయం చేయండి దేవా కుటుంబకున్న బంధకాల కట్టలు విరగొట్టండిన ఆయన తండ్రి నీకు వందనాలను ఆయన ముందుకు నడిపింపబడాలా ఏసు ప్రభా నీకు వందనాలు బ్రదర్ విషయంలో ప్రార్థించడం చెడు విషయాల విడుదల దయచేయండి కుటుంబాన్ని పోషించే జ్ఞానం దయచేయండి భార్య పిల్ల ప్రేమ గారికి రావాలా ఏసు అమ్మ మాటలు ఎన్ని చెప్పినా ప్రభావ విన నీ మాట విని విడిన సంధికి రావాలా ప్రభా ఎన్ని ఏసు ప్రభా పద్ధ బంధకాల కట్టలు విరగొట్టండి నాయన సైతన్ రాజ్యం అంతా కూలాల ప్రభ మరేసూ ప్రభ భార్య దగ్గరికి రావాలా దేవా సమాధానంగా ఉండాలా ప్రభ తండ్రి నీకు వందనాలు కుటుంబాన్ని పోషించాలా పిల్లల్ని చదిపించుకోవాలా ప్రభావ మీరే సహాయం చేయండి తండ్రి యేసుప్రభా కుటుంబానికి తోడైందండి నాయన తండ్రి నీకు వందనాలు తమ్మును కూడా మీరు మార్చండి దేవా అబద్ధ బోధ నుంచి విడుదల పొందాలా సైతాన్ రాజ్యమంతా కూరాలా యేసుప్రభా ఏ ఊర్లోనో జ్లాన లాక్కారండి నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ అంధకార చీకట్లని గడ్డించండిదేవా విడుదల దయచేయండి కుటుంబానికి నెమ్మది శాంతి దయచేసి నిరాకడక కుటుంబంతో సిద్ధపరచుకోండి తండ్రి ఎస్ఐఆనికి వందనాల స్తోత్రం అభిరామ్ బ్రదర్ విషయాల ప్రార్థన చిన్న బాబు కూడా ముట్టండి తాకండి సుస్థపరచండిదేవా మంచి ఆరోగం సొసక దయచేయండి ఆవిడ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండే ఆయన చిన్న బిడ్డ ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఆయన కుటుంబానికి విడుదల దయచేయండి తండ్రి నీకు వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఆ కుటుంబంతో సందికి రక్షింపబడాలా ప్రభా సైతాన్ కూడా విడుదల పొందాలా ఆ సైతాన్ చేత నుంచి విడుదల పొందాలా ఆ కుటుంబంతో మీరే కారం జరిగించండి తండ్రి ఈసయా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఏసుప్రభకు గొప్పగా సాఖ్యం నిలబెట్టండి ఆ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తనితి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం సేవ కూడా ప్రభుడకు తోడైందండి ప్రభాన్ని పర్లో కొద్దుతర కాపుదర ఉండును ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి దేవా మునుపడికన్నా బలమైన సేవ చేయాలా తండ్రి ఈ సత్యాన్ని ప్రకటించబడిగా ఇంకా బలంగా మీరు వాడుకోండి ప్రభా మీరే తోడైందండి ఆయన ఎక్కడైతే బోంత ఏసు ప్రభ బాధపడుతుందో అప్పుడ అక్కడ స్వస్థత కలుగును దేవా విజయాన్ని మీరు ఆ కుటుంబాన్ని పోషించండి దేవా మీరే ఆదరణ కర్తవ్ ప్రభ మీరా బిడకు తోడండి యేసుప్రభ నడిపించండి నా కుటుంబాన్ని దేవా మీరు రాకడక కుటుంబం అంతా సిద్ధపడను కాక తండ్రి ఇన్ని కుటుంబాల కోసం ప్రార్థనలు నీ పాదీట దగ్గర పెట్టినాం నాయన ప్రతి ఒక్క కుటుంబంతో యేసుప్రభ మీరు దర్శించి మీరు మాట్లాడండి నాయన మీ వాక్క చేత ఐశుప్రభ దేవా నీ వాకును బయలుదేరి కుటుంబాన్ని రక్షించుకోండి తండ్రి ఏ శయానికి వందనే కడవర వర్ష కుటుంబాల మీద కుమరిపబడును కాక గొప్ప విజయ దయచేసి కుటుంబం అంతా సాక్షిగా నిలబడాలా దేవ రెండో రాకడ కంటే ఈ సిద్ధంగా ఉండాలా సాక్షి బిడిగా నిలబడాలా ప్రభావ పత బలమైన పాత్రగా మీరు వాడుకొని సైత్యాన్ని రాజ్యానంతా కూర్చాలా అలాంటి శక్తి నీ దయచేసి కుటుంబానంతా పోషించి నీ సాక్షి నిలబెట్టమని మా ప్రార్థనల్ని ఆలకించిన దేవుడౌ యేసు ప్రభావ ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం లేనైనా నీ రెండో మరి యేసుప్రభు బ్రదర్ సిస్టర్ని ఎంతమందులో ఇంకా బలమైన సేవ చేయాల దేవా కుటుంబాల పట్ల బలహీనతలని కొట్టివేయండి నూతన శక్తి నూతన బలాన్ని దయచేయండి ముఖ్యంగా ప్రభా ఏసు ప్రభ నీకు సమర్పణమైన జీవితం కలగచండి పతొక్క బిడ్డ నీకు సమర్పించుకొని సేవ చేయాలా దేవా పదొక్క కుటుంబానికి వస్తే ఏసు మాట్లాడండి ఆయన ఏసు ప్రభ మీరు మాట్లాడండి సరైన సత్యాన్ని మేము మీరు శక్తి దయచేయండి తల్లి ఎక్కడైతే అబద్ధం ఉందో మోసం ఉందో గ్రహించే జ్ఞానం దయచేయండి ఎన్న పడిపోకుండా దేవా జాగ్రత్త పడి చక్కగా నిలిచి ఒక శక్తి దయచేయండి తండ్రి నీకు వందన స్తోత్రం నైనా మరి సైతన్ గాడు ఎంతగానో పొంచి ఉండవు అనుకున్న అన్నిచర్లు సైతన్ రాజ్యమంత్రి రాత్రి అంతా కూలిపోను గాక దేవా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం పర్లో దూత కాపు దొరకం ఉండును కాక బిడ్డకు తోడైనండి ఇంకా జ్ఞానం ఇచ్చి నడిపిచ్చి నీ రాకడికే పరిశుద్ధ పరుచుకోమని నజలనేసుకు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్స్ అందరికి చంద్రశేఖర్ బ్రదర్ ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి జరిమితికి ఉన్నాడే మా అక్క అన్నా అదే అదే మనోజ్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి క్లోజ్ చేద్దా నా వయసు వినబడుతుందా మన ప్రభుని ఏ సెక్రీస్కి వా ఎల్లప్పుడు ఎంపీ బ్రదర్ కు వాళ్ళ కుటుంబంకు వాళ్ళ పిల్లలకు గ్యాంప్రియ వరకు దేవునికిపా సదాకాలం అందరికీ చూడుగా